సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఐదు వలెనను వారిదే వైష్ణవము ఇది వలపు తేనెవో వైష్ణవము కోరికలుడుగుచు గురి నిన్నిటిపై వైరాగ్యమే పోవైవము సార్యకు కోపము చలమునుతనలో వారించుటవో వైష్ణవము సుడిగునుదేఘపు సుఖ దుఃఖములో వడి చొరనిధి పోవైష్ణవము ముడివడి ఇంద్రియములకింకరుడై వడబడనిధి పోవైవము ఉదుటున తన సకలోపాయంబులు వదలుట పో నిజ వైష్ణవము ఎదుటను శ్రీవేంకటేశ్వరునామము వదనము చేచుట వైష్ణవము